కావంటి యొక్కలు వేయటం ఆ వారికి కావలసినటువంటి యొక్క అన్న ప్రాణాదులన్నీ కూడా సప్లై చేయటం ఏనుగులకు రథములకు గుర్రములకు వాటి వాటికి కావలసినటువంటి యొక్క పరికరములు లేవద్దు కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తాను పాటును ఉండి అవన్నీ సప్లై చేయించాడు చేయిస్తే ఆనందపడ్డాడు ఆ శల్యుడు ఎవర్రా మనకి ఎంత పని చేస్తూ ఉన్నారు ఎవరు ఇవన్నీ సత్తా చేయించేది ఎవరు తల గొప్పగా చేయిస్తున్నాడు ఎవరు అని చెప్పి విచారించే సమయంలో అప్పుడు బయటపడ్డా దుర్యోధనుడుబడి మామయ నేనేనయ్యా ఇవన్నీ చేయిస్తున్నది నేనేను నీ యొక్క అనుగ్రహాన్ని కోరినటువంటి చేయిస్తున్నాను సుమా నేను అంటే సంతోషించాను నువ్వు చేసినటువంటి యొక్క సత్కారములకన్నిటికీ సంతోషించాను నేను ఏం కోరుతావో కోరవలసింది నేను నీకు వరమిస్తాను సుమా నాశల్యుడు అంటే నాకు నీవు వరవీయగలించినట్లయితే నా పక్షాన యుద్ధాన్ని నా పక్షములందు ఉండి చేయాలి దాని కొరకే నేను చేసింది ఏ అలాగే అట్లాగే వస్తా నీ పక్షాన్ని వస్తాను సాక్షాత్తుగా నహుల సహదేవులు మేనమాయ అయినప్పటికీ తనకు చేసినటువంటి యొక్క ఆ గౌరవం ఉన్నది దానికి ఆనందపడిపోయాడట పడిపోయి తప్పకుండా అలాగే నీ నేను వచ్చి ఈ చేస్తాను కానీ పాండవులను చూచి వస్తా వారు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం అనా పడి బాధపడి ఉన్నారు కనుక వారిని చూచి పలకరించి వచ్చే నీ దగ్గరికే వస్తా నా సైన్యంతో కూడా అంటే చెత్తం అలాగే పోయి రెండు అన్నాడు దగ్గరికి వెళ్ళాడు పాండవుల దగ్గరికి ఎదుర్కొన్నారు వారంతా కూడా శయ్యుని పెద్దవాడు నేనమావ మహాబలవంతుడు ఎదుర్కొని అనేక విధముల సత్కారుములు యావత్తు కూడా చేసి కూర్చోబెట్టిన తర్వాత ఒక క్షేమములన్నీ విచారించి చెప్పాడు ధర్మానందనా ఇలా చేశాడయ్యా దుర్యోధనుడు నాకు ఆ సత్కారానికి కావద్దు సంతోషించాను సంతోషించి వరంగోరం అంటే తన పట్టు నన్ను యుద్ధం చేయవలసిందిగా కోరాడు సరేలేమ్మన్నా మరి ఏమంటావు నువ్వు అన్నాడు ఏమంటావు మరి సరేలేమ్మని చెప్పా అంటే మా మాయా ఇంకా అంతకంటే కావలసిందే ఉందా మీ పోటి పెద్దలున్నది ఆడి తప్పవచ్చు నా మాట తప్పకూడదు కనుక మీ పోటీ పెద్దలకి సహజం నైజం అదే ఆస్తుల పక్షపాతం అన్నదే అనుగ్రహం కలిగిన తోట బంధుత్వం అనేది బంధుత్వం ఒక కాదు మీ పోటీ పెద్దలు అన్నతూ అది తప్పుకోవడం మాత్రం అది కాదు అలాగే అట్లాగే దుర్యోధని పక్షాన వెళ్ళవలసింది మీరు కానీ నాకు ఒక్క సహాయం చేయాలి మీరు ఏమిటయా అంటే కర్ణార్జును యుద్ధం లేబోతూ ఉన్నది ఆ యుద్ధ సమయంలో నిన్ను తప్పకుండా కోరుతారు సారథి ఆ కర్ణునికి సారథి యువతల అర్జును శ్రీకృష్ణ స్వామి ఉన్నాడు కనుక ఆయనతో బరాబడిగా సారథ్యం చేయాలను అంటే నీవు తప్ప ఇంకా లేవుడు జగత్తులో ఆ కారణం కింద నిన్ను తప్పకుండా కోరుతాడు కోరినప్పుడు మాత్రం ఆ కర్ణుని యొక్క మనస్సు యావత్తు కూడా నీ యొక్క మాటల చేత వాడిని వికలం చేసి వాడి ఉత్సాహం అంతా నశించేట్టుగా చేయాలి అది నాకు కావలసింది అది మాత్రం చెయ్యి ఓ అట్లాగే అలాగే దానికే సందేహం లేదు చేయడంలో కూడా వాడిని సగం చంపి అట్టి పెట్టా ఇంకేమి లేదే వాడిని సగం చంపి అట్టి పెడతా అంతమ్మా నీ బీ వరం ఇచ్చేసా అసే చెప్తాం ఇక మీరే తెలియన అంటే తన యొక్క సైన్యు నా వచ్చ కూడా తీసుకొని తోడ పాండవ బలంబంద బాహాబల విద్యా ప్రోహి సంరూఢుడయ్యే ఆ మహాబలం ఒక అర్థోహిణీ సైన్యము తను ఆ సాధ్యికి ఉన్నాడే ఆ యాదవ సింహుడైనటువంటి సాధ్యకి పాండవులకు చేరినాడు వచ్చి పాండవుల ఆ చేతిపతి జరాసంధన సాగే ఉక్షణి తోడం ఆ జరాసంధుని కుమారుడైన సహదేవుడు ఇద్దరు కూడా చెడు ఒక అక్షౌ పాండవుల పక్షముల సమేతుల కలిసి ఒక అక్షోహిణి వచ్చి పాండవుల కొడుకులు దా నన్ను గొర్రెల కుమారులతో అనేక విధములైనటువంటి యొక్క చతుర్విధములైనత అగజ త్వరగా తో దళములతో ఊడినటువంటి వాడై ద్రౌపదుడు ద్రొపతున్నాడే ఆ పాంచాల పతి పాండవులకు సహాయంగా వచ్చినాడు అది నోనొక్క అని సమేతుల సైతునముదీర్చి తన యొక్క తమ్ములతో కుమారులతో ఓడి ఆ పార్వతీయ బలం ఉన్నదే పార్వతముల సంచరించేటువంటి అనేక విధములైనటువంటి జాతులతో కూడిన సైన్యముతోడు సూపెల్లా వాళ్ళ యొక్క అనేక విధములైనటువంటి యొక్క ధ్వనులున్నాయే వేడి మృదంగాలు ఆ మిన్ను ముట్టేటట్టుగా ఒక అక్షణి ఆ మక్షరాజు విరాటుడు తోడు చూపినాడు వారికి గుండెలో దల నుండి వచ్చిన బలం ఒక్క యక్షోహిణికి కలిగి ఆ మిగిలిన వారంతా కలిసి ఒక అక్షోహుడికి వచ్చింది ఏడు అక్షోహుణిలు కూడా ఇలా వచ్చినటువంటి సైన్యమంతా ఏడు అక్ష జయలింగీవారి సైన్యము పాండవ పక్షము వచ్చిన సైన్యము ఆపెలి సైన్యం కయ్యమ్ములకు కాలు నవ్వుతుండే ఆపెలిగి మహోత్సాహం కలిగినటువంటిదై కయ్యమున్నదే యుద్ధము యుద్ధము యుద్ధము అని కాదు అక్కడికి రాత కంచన సైన్య నిజముల తో సమరమ్ములకు జాతులతో కూడినటువంటి వాడోిణి సైన్యుతో ఆ భగదత్తుడు దుర్యోధను ఏది నాడు దుర్యోధన్ పక్షమునుడునోయుడు సమేతీ సమేతంగా వచ్చి చేతి నాడు వారు దేశాధిపతి అయిన సుదక్షి Yeah, when it's <laughs> a little bit over, శరుడు కౌరవ పక్షలుడు శ్రీకృష్ణస్వామి వారికి విజయం కూడా కృతవర్మ ప్రజుమున్ యొక్క మామ ఎవరి యొక్క అభిమానం వారిది బోంధత్వం పనిచేయది ఆ ద్వధుని పక్షాన వచ్చేసాట కృత వర్మ విందులు రూరు అని నలుగురు ఒక్కొక్క ఎచ్చి ఏ ఆ విందాను విందులు మొదలైనటువంటి వారు నలుగురు అక్షౌహిణితో వచ్చినారు వారు సైన్యమంతా కలుపుకొని మూడు అక్షౌహిణిలు వచ్చింది ఆ కౌరవ పతి పక్షములందు తోడుపడూడినవి పదకొండు అక్షోహిణిలు ఆ విధంగా వచ్చి చేరినటువంటి యొక్క సైన్యము అలా వచ్చినటువంటి సైన్యములన్నయే అవి విడియటానికి ఖాళీ ప్రదేశం లేకుండా పోయింది సుమా ఆ హిపురము చుట్టూ నానాడించను బలం కౌరవపతి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ విడియవలసిందిగా అడ్గాపించినాడు కౌరవపతి దుర్యోధనుడు ఇద్దరు జలంబునా రోహిణది కారణము కురిజాంగలమునందు రోహిణగా ఆ ప్రదేశమునందు గంగా నది యొక్క వారణావతంబురాశియందుల విడి విడిసి ధన ధాన్యాది వస్తూ కలిపించేసి అలవి మిగిలిందంతా ఆ ఈ ప్రదేశముల అంతా విడించడు వారై సైన్యములంతా నింపినారు ధనధాన్య సమృద్ధములై వారికి కావలసినటువంటి యొక్క పరికరములన్నీ సమృద్ధంగా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు ండవులు కౌరవులతోటి పక్కగా ప్రజానాశనం ఒకట చేసి అక్షగునీ లెక్క వస్తుంది తర్వాత వస్తుంది సంజయు రావించి అతని చెట్లని ఉభయ కటకములారు జగద్దులో ఉన్నటువంటి యొక్క రాజులు రాజసంయులు అట్టి సమయం నుతరాడు సంజయుని లావించి పాండ్రవ్యమకు వచ్చి నీవేకి వాసుదేవ సహితం సంజయుడంగా నీవు పోయి ఉపప్లావ్యం పాండవులు వారిని ఆ వాసుదేవ సహితంగా ఉన్నారు వారిని దర్శించి చాలా బాధలు పడి ఉన్నాడు కనుక వారి విషాదమంతా ఎలా నశించిపోవునో వాడి యొక్క మాట్లాడి రావలయును మీ అయ్య మీదు అనలా సాయాసము నిచ్చరించి యక్షదయమున మునితాత్తుందన్ను నన్ను మీ మొదలయ్యే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 నన్ను పంపించినాడు అని చెప్పవలసింది మొదట అని చెప్పి చుట్టూన్ను వారితో ఏమంటాడు దుర్యోధను కాయజ్ఞుడుగా నెట్టి కలకగలిగే నా కుమారుడు దుర్యోధనుడుములు తెలియనటువంటి వాడవుల చేత ఈ ప్రమాదం సంభవించింది మహాపురుషులైన దోషములేదు మనము వారు కలసి బ్రతుకే ఆ క్షీరోదములు కలిసినట్టుగా క్షేరం మీరు వారు కలిసినట్టుగా మనము వారు కూడా కలిసి ప్రతిదే ఎంతో బాగా ఉండదు నీడు పాలు కలవటం అంటే క్షీరేణ ఆత్మగతో గతోతకాయి గుణ పురా దత్తాహ నాడు పురా చే పాలు పిండేటప్పుడు తోడుపాడుని తూపోతారు కదా తోడుపాడు తూపోతారు ఎత్తుకుపోయి పిండుతారు అందులో పిండికి ఓహో మాతో స్నేహం చేయడానికి వచ్చిన ఇసు మా నీళ్ళు నీళ్లు పాలు అనుకొని దత్తాపురా తమ గుణములన్నీ వాటికి ఇచ్చేసినాయి అట ఏది ఆ యొక్క పాల గుణములు ఉన్నాయి చల్లగా ఉండటం చీయగా ఉండటం ఆ గుణములన్నీ కూడా ఇచ్చేసినాయి నీటికి అంటే నీడేదైంది పాలేదయింది వెళ్ళదీటానికి సాధ్యపడదు కలిసిన తర్వాత కలిసిపోయినాయి అందులో క్షీరోత్తాప మేక్షయ స్వాత్మా తుషానూ హొట తీసుకుపోయి పొయ్యి మీద పెట్టారట పొయ్యి మీద పెట్టే వరకు ఆ యొక్క నీరు ఉన్నది అరే అరేరే మా పాలకు ఎంత బాధ కలిగింది ఈ అగ్నిహోత్రం మూలకంగా బాధ అని చెప్పి చాలా బాధపడిపోతాయట ఈ నీళ్లు బాధపడి స్వాత్మా కుషాన ఉపతహ నీళ్ళు ఇగిరిపోతాయట మిత్తునికి వచ్చింది ఆపత్తు కనుక మనం బతికెందుకు ఇంత అని ఇక ఉండవట నీళ్లు ఆ ఇగిరిపోతాయి కాబట్టి కొంతసేపు కాచే వరకు నీళ్లు ఇగిరిపోతాయి పోతాయట పోయేసరికి అప్పుడు అనుకుంటాయట ఈ పాలు అరే మన కొరకై వచ్చినటువంటి స్నేహితుడు మన కొరకై ప్రాణం వదిలేశాడు అసలు శాంతం లేకుండా పోయాడు మనం మాత్రం ఎందుకు బ్రతికి అని పొయ్యిలో దూకటానికి సంసిద్ధం అవుతాయట పొంగుతీ కదా పొంగి ఆ పొయ్యిలో దూకటానికి సంసిద్ధం అవుతాయట అతి సమయంలో మళ్ళీ ఆ నీళ్ళెత్తుకు వచ్చి దొరుకుతారట ఓహో మన స్నేహితుడు వచ్చాడు సుమా అని క్షమించి కిందకి వెళ్ళిపోతాయి సుమ ఆ ఇది క్షీరోధకముల న్యాయము అంటే ఆ నీరు పాలు కలవటం అనేది అలాంటి రుసుమా అన్నారు ఆ ప్రకారంగా మనము పాండవుడు కలిసి ఉంటే అంటూ బాగా ఉండే రుసుమాత్మ పొరులు గరువులను పండు సుతులు గూడు మొన్నీయొన ఎగమన్న మాత్రము నమ్మరు సుమా పాండు పుత్రుడు ఎందువలన అంటే అనేక విధములైనటువంటి అపాయములన్నీ వారికి చేసి ఉన్నాము గనుక వారు ఎన్ని విధములైనా నమ్మరు అయినప్పటికీ గలడు తగవు నట మహాపురుషుడైన ధర్మరాజు గనుక సందేహపడవలసిన పని ఆయన ఎలా అయినా సరి చేయగలడు మనకి గుండె వచ్చునే మనము దంబు వాటించి వారి యొక్క పాండురాజు యొక్క భాగం వారికి అలా కుండా ఇయ్యకుండా ఉన్నప్పటికీ లోపంచేత ఆ గాండివధరుడు నాడే అర్జునుడు గాండివాన్ని సాధించి ఆ కృష్ణ సారథ్యమైనటువంటి రథంతో బయలుదేరినప్పుడైనా ఇయగ తప్పదు సుమా మనకు అలహు గత పుంజుకొని భీముట కురుకుమారులపై తీవ్ర కోప మెసయు ట భావించిన కంపమడరు నిత్యం మాక్కొని నిలుతువారు ఆ భీముడున్నాడే గదాదండాన్ని ధరించి ఆ యుద్ధ రింగముందు వాడికి ఎదురు మార్కు నగల వారెవరులకు ఆ నగుల సహదేవులు కూడా ఏపీ తీసిపోయే వారు చాలుమార్జునులకు ద్రుపదుడు అల్పుండే ఆ ద్రుపదుడు కూడా మహాసమర్థుడు ఆమె విరాటు సాక్షికి ఎలకొలబోయడు వారే ఆ విరాటుడు సాక్షికి కూడా రుద్రునకునైన నోర్వ రాగి కోపమునకు తలకవల అందరినీ ఒకవేళ చేయించినప్పటికీ సాంబమూర్తి కూడా అసాధ్యంగా అనేటువంటి ఆ తమ్మరాదు కోపములకు కోపం వచ్చింది అంటే ఎదురబడి నిలవగలిగినటువంటి వారు ఎవరూ లేరు జగత్తుల పలికి సంజయ్మకం ఎల్లవారును విన ఎత్తపలికి సంజయ్ దిక్కుమకంబై సంజీవు చెప్పడు ఎక్కడా కూడా ఎదువలాంటి కవులేవుగా చూడటానికి ఆ కారణం చేతు సంజీని కుమగం వయ ఆ సంజీని వైపుకి తిరిగాయట ధృతరాక్షుడు నీవు తమ్మజు పాలికి నింబిన రుగుమత పేరోలకం ఉన్న యవసరమున్న కనుపు మతనికి ననిజు వగ్గం గునకును గొంతులకు నింపు కొట్టలుకుమత నీవు తమ్మజుని యొక్క పోయి ఆ ధర్మరాజు నిండోలగా ఉన్న సమయంలో పోయి కనిపించవలసింది నీవు నెయ్యము వాటించుకడు నటులు తలపులో నయ్యమ నందటి తెరగుగా ఏ విధంగానైనా నీ యొక్క చాతుర్యాన్ని వద్దు కూడా ప్రకటించి వారికి లోపల ఉన్న బాధలన్నీ కూడా మాన్పి యుద్ధమనే ప్రసక్తి లేకుండా చేసిరావయ్యా సంజయుడ రెచ్చు పొమ్మని ఆ రథం వేసుకుని పోవలసింది అలాగే రథం వేసుకుని ఉపప్లావ్యములకు వెళ్లిపోయినా అడు సంజయుడు మాధవు మందిరం శ్రీకృష్ణ స్వామి వారున్న మందిరములకు పోయి నరసైతుండ భయక్తినయ సంభ్రమం వారు మహాత్ముల లేరు వర సంభావనం సంభాషణ భయభక్తియుద్ధుడీ లోపలికి ప్రవేశించి వారి అనుమతితో ఆ వారికి నమస్కరించిగా ప్రణమిల్లి ఆ ధమ్మరాజుని చూచి పోయి సాంగ ప్రణామం చేసినాడు సంజయుడు పూర్వకముగా నాతన సమీపం మన నుంచి కొని తన యొక్క సన్నిధానముందు కూర్చుండబెట్టుకుని ఆ సంజయుని ఏమంటాడు ధర్మరాజు భాగ్యమున చూ్యతను మీరు స్వామి దేవత వారిని ందువల్ల నా య చోట్యం ఉన్నది నేత్రములు సఫలముల ఇవ మీ యొక్క తండ్రి ధృరాడు మీ యొక్క క్షేమం విచారి రావలసిందిగా పంపగా వచ్చినాను నేనున్న వాత్సం చేత మీ యొక్క తమ్ములతో మీ యొక్క భాష ద్రౌపదితో కూడా మీ యోగక్షేమములన్నీ విచారించి రావలసిందిగా పంపించినాడు నన్ను ఆ మా పెద్ద తండ్రి గారు నాడే తృతరాక్షుడు ఆ ఎందు మహాప్రేమ ఎప్పుడు కూడా ఆయన మా ఎందు ఉన్నటువంటి యొక్క కారుణ్యము చేత ఇట్లున్నారము ఇట్లా ఉన్నామయ్యా ఏదో hey బట్చుకున్నాం అమ్మను చేస్తారు నాకు క్షేమమ్మే ఆ అధృతరాత్రునకు క్షేమము గతంగాకులు సుఖులే ఆ అధృతరాత్రుని కుమారులంతా క్షేమమే గతంగా మనుమలు సమ్మోదమ్ పెరిగేదరి మనుమలంతా సమ్మోదముతో ఆహ్లాదంతో పెరుగుతూ గదంగ ద్రోణుండు కృపుడు ద్రోణ సుతుండు సుఖము వారే యొక్క కుమారుడైన అశ్వత్మాధ్యాయులు వారంతా అక్షమమేనోకుడైన కౌరవులు అనుసరించి నెలకునే పెద్దవాడు కనుక ఆ భీష్మిని మాట ప్రకారంగా నడుస్తూ ఉన్నారట ఆ కౌరవులంతా బ్రాహ్మణులకు మన్న కలిగి బ్రాహ్మణులంటే ప్రీతి కలిగి భక్తి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు వృత్తులు మేము ఇచ్చినటువంటి ఆగ్రహారములు అవన్నీ కూడా యథాప్రకారంగా ఉన్నవి కదా లేక తల్లి రాక్కున్నాడు ఆ దుయోధనుడు లేవు కదా పుట్టినప్పుడు కానీ విభజవల ఏవైనా కలం కలంతలు వచ్చినప్పుడు ఎవరైనా శత్రువులైన వారు పై కొన్నప్పుడు తాండి ఉన్నాడే అర్జును యొక్క బలాన్ని ఎవరైనా తలంచుతూ ఉంటారు అదకుల సహదేవుల యొక్క శౌ్యాన్ని కూడా ప్రశంస్తూ ఉంటారు కర్ణుని ఆజ్ఞన్నే దుర్యోధన్ యొక్క ఇంట్లో కాజకగు రంటికి కూడా ఆధిపరుసు ఆ కర్ణుడు అటువంటి కర్ణుని యొక్క ఆధిపత్యము అది సక్రమంగా చులుకు నదిగిన సంజయుడు సవిన నెక్కదు అంటే సవినయంగా సంజయుడేమంటాడు ధర్మరాజున గురురాజునద్దన వినితులు నీతి మంతులు ఆ ఓ ధర్మనుందరు దగ్గర అన్ని రకాల వారు ఉన్నారయా నీతి మంత్రులు ఉన్నారు నీతి విహీనులు ఉన్నారు సత్వ సంపన్నులు దురహంకారులు సత్వగుణ సమేతులు ఉన్నారు దురహంకారు ఒకళ్ళ ఒకళ్ళ మాటలం పోయడు వారు గారు మాట వెంట ఒకళ్ళు పోయేవారు కారు ఎవరి పెట్టడం వారి దేవి కొందరికి తల అనగా వాడి ఎందుకు ద్వేషం లేదని పేరుతూ ఉన్నది ఆ కారుణం చేత నీవు వారితో సంధి జీవితానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా నాకు తోచింది గనుక ఇది వరకు వారికి క్షేమం లేకపోయినప్పటికీ ఇక క్షేమము అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను చేత ఒక విధంగా ఉండదు మనస్సు ఒక ఒకప్పుడు ఒక రకం ఒకప్పుడు ఒక రకంగా మారిపోతూ ఉండును మనపటనాడు మన కుమారుని అప్పుడేమి చేయలేకపోయినాడు కానీ తరువాత చాలా పశ్చాత్తాపడిపోయి ఇప్పుడు శాంతి వహించి ఉన్నాడు సువామి పెదతంగి నలుగురు తమ్ములు భవదాత్తులు కృష్ణుడు విను యొక్క తమ్ములు శ్రీకృష్ణ స్వామి సమస్తమైన రాజులంతా ఉండగా నీ సన్నిధానముందు చెప్పవల చెప్పవలసినటువంటి వాక్యములున్నాయి గనుక వాటిని అవతరించవయ్యాధవుడు వీరే తమ్ములు కృష్ణుడు వీరే ఆ యొక్క తమ్ముడు శ్రీకృష్ణ స్వామి మిగిలినటువంటి పరివారము ఉండగా చెప్పవలసిన మాటలు ఉన్నాయి అన్నా అయితే వీరే తమ్ములు సంజీవుడా విడువరయ్యా నా తమ్ముళ్ళు ఆ ప్రక్కనే ఉన్నారు ఆ వినుతుండే నిన్ను నేమం చెప్పు మరియే ఆ స్వామి నాడే శ్రీకృష్ణ స్వామి వాడే ఎదురుగా కూర్చును నాడు ఏమని చెప్పమన్నారో నిస్ చెప్పంపుల అదే సరిగా ధర్మరాజు యొక్క గరువంపు పలుకులు ఏ దానికి మనస్సులో భయపడినటువంటి వాడై సంజయుడు సంజయుడు కృష్ణ సద్భక్తినించి వారిని భక్తితో